కీర్తన మూడు వందల పది నరుడారా నేడు నారసింహ జయంతి సురలకు ఆనందమయ శుభములొసను తీ వైశాఖ శుద్ధ చతుర్దశీం శనివారమండూ సంధ్యాకాలమునా నౌభేశుడు ఒందుగా కంభములోన పొడమి కడప కందువ గోళ్ల కనక కసిపుని నర మృగరూపము నానాహస్త హరి శంఖ చక్రాది ఆయుధాలతో గరిమ ప్రహలాదుని కాచి రక్షించి నిలిచే ఉరుతర బ్రహ్మాండ గుహలో నను కాంచనపు మీద గక్కరా కులువైయుండి ఇంచుక నిందిర తొడమీద బెట్టుక అంచె శ్రీవేంకటిరి ఆదిమ పురుషుండై వంచన సేయకం మంచిి వరాలిచ్ఛీన దివో నరులారా నేువో నారసింహ జయంతి